అంజకే ఆత్మని ఆమృత అయ బస్మాత్ కు బహిరంగ అయ్యా శరీరస్థే స్వప్నం పశ్యతిరే త ూడు లోపల ఉన్న ఆత్మని పట్టుకుని గూడు బయట ఉంది అని ఎలా అంటున్నారు మీరు అంటే సంబంధావ ఆ గూడుతో ఈ ఆత్మకి ఎక్కి సంబంధము లేకుండా ఉంటుంది ఇది శరీరం నందు ఉన్నప్పుడు ఉంది స్వప్నాన్ని చూస్తూ ఇప్పుడు ఆత్మ స్వప్నాన్ని స్వప్నావస్థ గురించి కదా చెప్పే మొత్తం చెప్తుందా స్వప్నమే ఈ శ్లోకాలన్నీ స్వప్నావస్థకి సంబంధించిన శ్లోకాలు కాబట్టి ఇప్పుడు స్వప్నాన్ని చూస్తోంది అని ముందు చెప్పారు కదా సో సృజపే నహి కర్త స్వప్నాన్ని సృష్టిస్తోంది అంటే సాక్షిగా దర్శిస్తోంది అవభాసీ ఇర్థ ఈ స్వప్నాన్ని ప్రాణం చూడదు ప్రాణం జడం ప్రాణం చూడదండి ఆత్మచైతంగానే చూస్తుంది సో స్వప్నాన్ని చూస్తోంది స్వప్నం చూడాలంటే శరీరం నుండి ఉండాలి శరీరం నందు లేకుండా స్వప్నం చూడడం చూడకూడదు ఎందుకంటే స్వప్నం అనేది శరీరము మనస్సుకి సంబంధించినది ఉపాధికి చెందినది స్వప్నం కాబట్టి శరీరము నందు ఉంటూ స్వప్నం చూసినప్పటికీ చూస్తున్నప్పటికీ తధాపి అయినప్పటికీ తత్సంబంధాభావా సో దాంతో సంబంధం లేకుండానే ఉండిపోతుంది ఆత్మ అంటే అది ఎలా కుదురుకుతుందండి శరీరములను ఉంటూ ఆ శరీరము ఇంద్రియము మనస్సులకు చెంది చెందిన స్వప్నాన్ని దర్శిస్తూ ఆ శరీరంతో సంబంధం లేకపోవడం ఎలా కుదురుకుతుంది అంటే అయ్యా దొరకస్తారు ఆత్మ ఆకాశముకుంటుంది ఇప్పుడు మీకు నేను ప్రశ్నలు అడుగుతా ఒక కొండలో సగం కంట్రీ విక్కర్ ఉంది పైగానే ఉంది ఆకాశం ఇంకో కొండలో సర్వం గంగా జలం ఉన్నది పైన ఆకాశం ఉన్నది ఈ ఆకాశములలో ఏది పవిత్రము ఏది అపవిత్రము అలాగే ఉండదు ఈ ఆకాశం పవిత్రం ఈ ఆకాశం అపవిత్రం అనేది ఉండదు ఈ కుండ పవిత్రం గంగాజలం ఉన్న కుండ పవిత్రం కంట్రీ ఉన్న కుండ అపవిత్రం కుండలో ఉన్న లిక్విడ్ ఇది అపవిత్రము ఇది పవిత్రము అదే అపవిత్రము ఆ లిక్విడ్ పై నుంచి వచ్చే స్మెల్ లో ఇది అపవిత్రము అది పవిత్రం ఆ లిక్విడ్ పైన ఉండే గాలి ఇది పవిత్రము అది అపవిత్రము ఆకాశము పవిత్రము కాదు దాంట్లో కాంతి సూర్య కాంతి పడుతుంది అది పవిత్రము కాదు మీరు ఆ తత్వాలు చెందకపోవాలి పృథి ఇప్పుడు పృథివీ అప్పు తేజ వాటర్ పృథివీ అప్పు వాయువు ఆ మూడు ద్రవ్యములు పృథివీ అప్పు వాయువు ద్రవ్యములు అంటే సాలిడ్ లిక్విడ్ స్టేట్ గ్యాషస్ ఇస్టేట్ వాటికి పవిత్రత అపవిత్రత ఇవన్నీ ఉంటాయి తేజ ఆకాశ ఆ పవిత్రత అపవిత్రత అనే సంబంధం ఉండదు ఇప్పుడు అగ్ని శితాగ్నికి హోమాగ్నికి తేడా ఏమిటి రెండో కాలే ఉంటాయి సూర్యకాంతి శాతంలో ఉండే సూర్యకాంతికి దేవాలయంలో ఉండే సూర్యకాంతికి తేడా ఏమిటి ఎన్ని తేడా ఉంటాయి ఎన్నో ఎవరిలో మీతోటి ఈ దేవాలయంలో శుద్ధికారి ఇలా పడిందండి నన్ను అసాధారణం చెప్పాలి దే ఆర్ ట్రై టు క్రియేట్ సంథింగ్ విచ్ హ్యావ్ నో మీ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు ఇలాంటివి ఎవరు చెప్తూ ఉంటారు అవన్నీ సరికాదు మొన్న ఒక టీవీలో చూపించారు ఈ దేవాలయంలో ఆ మూర్తి నేలలో ఉంటుంది చుట్టూ నీళ్ళు దానికి గుండము అంటే నీళ్ళు ఉంటే నీళ్ళే వస్తుంది కదా దానికి గుండ ఉన్నందుకు అంటే ఏదో రెలిజియస్ జరిగిన దాన్ని ఎత్తి పెట్టడం గుండము జల గుండము గుండము కుండం కుండం గుండము కాదు కుండం సంస్కృతం ఉండాలి కదా గుండం ఉంటే తెలిగి అంటే కుండ సో జల కుండ సో ఇక్కడ ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏమిటంటే ఇక్కడ దేవ దేవుడు జల పూర్ణమునందు ఉంటాడు దాని విశిష్ట విశిష్టత ఇంకో చోట దేవుడికి అనుభవంలో ఉంటాయి అది దేవుడి కాలేజ్ ఇది స్పెషల్ అయింది ఏమిటది అదేదో గొప్ప కొత్త విషయంగా చెప్పడం మనం అందరం రూడు బస తడకాయలు ఓకే ఈ జల నీరు నందులు మారుతూ ఉంటుంది అని చెప్తున్నాను నేను చూశాను ఆ నీరు ఇట్ ఈజ్ టర్బిడ్ ఇన్ ప్యూర్ డస్టింగ్ వాటర్ దాంట్లో ఆ దేవతకి వీరు పాద అభినం చేసే కొన్ని పావు ఇంట్లో పడతాయి తేన అభివయం నైవేద్యం పడతాయి నైవేద్యం ఇంట్లో అట్లు తిక్కుతూ ఉంటే కొంత దాంట్లో పడుతూ ఉంటుంది అవన్నీ కుళ్ళుతూ ఉంటాయి అది ఆ సూర్యకాంతి పడినప్పుడు ఈ కులిన పదార్థాలు వల్ల అది రంగు రంగులుగా కనపడుతూ ఉంటుంది ఇదంతా మీరు దేవత యొక్క మహిళ ఇస్తూ ఇది నా ప్రాబ్లమా వాళ్ళ ప్రాబ్లమా బహుశా నా ప్రాబ్లమే అని మస్ట్ హెవ్ ఇన్ మై ప్రాబ్లం దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ కెనాట్ అప్రిషియేట్ కాబట్టి ఇలాంటి వేషాలు వెళ్ళిపోవడం జలము పవిత్రమం అవడానికి అవకాశం ఉంది ఆ అవకాశం ఉంది షుడ్ అక్సెప్ట్ దాట్ జలము పవిత్రమే పవిత్రమో ఆకాశం తత్వాల్ని సరిగ్గా అర్థం చేసుకుంటూ సో అని చెప్పిన ఉంటే ఎక్కడ పడితే అక్కడ జలాన్ని అలా నోట్లో వేసేసుకుంటూ ఉండకూడదు చాలా కాఫస్ లో ఉండాలి మీరు ఏదో జలం బాగు ఎక్కడో ప్రసాదం ఉంటారు అది కూడా వస్తున్నాడు మొన్న ఒక ఆయన టీవీలో ఆగమ శాస్త్ర ప్రకారంగా ఇంత్రిణీ రసాహారాన్ని తింత్రిణీ రసాన్నమును నైవేద్యము పెట్టలేము అని చెప్పాడు రసాన్నము అంటే కులిహార అలా చెప్పడం అంటే చింత చెప్పు ఆ చింత చెట్టు యొక్క రసం చింత చెట్టు యొక్క రసం అంటే చింతని అంటే చెట్టుకి పండుకి ఒకే పదాన్ని వాడతారు కాబట్టి తింత్రిని అంటే చింత కాయ చింత పండు ఆ పండు యొక్క రసంతో చేసిన అన్నాన్ని ఎంజీపకాలు ఆలోచితుండాలి దేవుడికి ఉదయంలో ఏడు గంటలకి క్షీరాన్నమును ఆగమశాస్త్ర ప్రకారం కానీ క్షీరాన్నమును తొమ్మిది గంటలకి విధాన్నమును పదకొండు గంటలకి తింత్రిణి రసాన్నము రవే దేవుడు ఇదే ఆత్మశాస్త్రం చెప్పింది అలాగే ఎక్కడ చూపించి నేను చూస్తాను ఒకసారి వాళ్ళకి కలివి ఇంకో ఇలాంటి వేషాలు అన్నీ తింత్రిణీ రసాన్నం అంటే చింతపండుతో చేసినటువంటి అన్నం మీరు పొద్దున్న ఏడు గంటల ప్రసాదం క్షీరాన్నం తొమ్మిది గంటల ప్రసాదం దంధ్యాన్నం పదకొండు గంటల ప్రసాదం తింత్రిణీ రసాన్నం కడకుండా పుచ్చుకున్నారనుకోండి నీకు డైబెటీస్ కాబట్టి స్తే ఎలాగంటే పిచ్చి చే విశ్వాసాలలోకి వెళ్ళకూడదు ఏది చేసినట్టు నేను వెళ్తాను కాబట్టి ఏది పవిత్రము ఏది అపవిత్రము ఏంటి అమస్థాయి కనుక ఆత్మ ఎన్నటికీ అపవిత్రము కాదు మన వాళ్ళ ఆత్మని అపవిత్రం అవుతారు వాడి ఆత్మ అపవిత్రం వీళ్ళ ఆత్మ అపవిత్రము అంటూ తప్పకుండా అది ఆత్మ ఎన్నడు అపవిత్రము కాదు ఆకాశము చేతలే దాన్ని బహి అన్నదే సో తహా ఇవ ఆకాశ ఇప్పుడు ఈ భూములలో ఉండే ఆకాశము లోపల ఉన్నప్పటికీ బయట ఉన్నట్టే లెక్క లోపల ఉన్నట్లుగా ఉంటుంది వాస్తవంలో లోపల ఉన్న ఆకాశము ఆ గూడుతోటి ఎట్టి సంబంధము లేకుండా ఉంటుంది అలాగే ఆత్మ కూడా బహిష్వ అని చెప్పబడేది అమృత స్వయం అమర నా ధర్మ స్వయం అమృత ఆ గూడు నశిస్తుంది కానీ ఆ గూడులో ప్రకటమవుతున్న చైతన్యం మటుకు అది స్వయంగా ఎన్నరూ నశించదు స్వయం అంటే అది కోసం అలా ఆ నేడ డెడ్ దాంట్లో ఉండే ఆత్మ తానైతే కాంట్రాక్ట్ కోసం స్వయమనే పదాన్ని వాడతారు తర్వాత ఈయపే కామం అని ఉంది ఈయీ అంటే ఆత్మ చైతన్యము లేని అయితే గూడునందు కామమును పొందుతున్నది కామము కోరిక కోరికను పొందుతున్నది అంటే అర్థం ఏంటండి ఎత్ర కామ విషయ ఉద్భూత వృత్తిర్భవతి తం తం కామం వాసన రూపేణం గచ్చతి ఇప్పుడు వీడు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు నాకు రఘు అదృష్టం నాకు కావాలి అని కోరుకుంటాడు జాగరణ అవస్థలో వహించేదో లేదో కానీ స్వప్నంలోకి వస్తాయి ఆ జాగణ అవస్థలో ఉండే వాసనలన్నీ స్వప్నావస్థలో ఉద్భూత వృత్తి అవి పైకి వస్తాయి ఎలా వస్తాయి ఆ లడ్డు అంటే ఇష్టం అనే వాసన ఉంది కదా స్వప్నావస్థలో ఆ వాసన నుండి ఒక లడ్డు పుడుతుంది ఆ లడ్డూ నుండి ఇష్టపడతాయి ఆ లడ్డూని ఈ ఆత్మ పొందుతుంది పొందుతుందంటే పొందినట్లు ఉంటుంది స్వప్నంలో పొందడం అంటే ఏంటి ఇప్పుడు కాబట్టి ఈ లోపల ఉన్న ఆత్మ ఆ స్వప్నావస్థందో అల్లడ్డూనే ఎంజాయ్ చేసేస్తే అనిపిస్తుంది సో ఆ రకంగా ఏ ఏ కామనలు అయితే యాగ్రవస్థలో అవన్నీ వాసన రూపములుగా స్వప్నంలో వైకొస్తాయి ఉద్భుతం ప్రకటమవుతాయి వాటిని అన్నిటినీ ఈ ఆత్మ చైతన్యం పొందుతూ ఉంటుంది అజ్ఞానం చేత అజ్ఞానం చేత పొందుతూ ఉంటుంది నాకు స్వతహాగా స్వతహాగా ఎది కాదని చెప్పనే కాబట్టి మీరు స్వప్నంలో సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తారు అనుభవించినప్పుడు అవి కల్పితములు అది యథార్థము కాదు అని మీకు తెలియదు కనీసం స్వప్నం నుంచి బయటకు వచ్చినప్పుడైనా ఇంకా ఆ స్వప్నంలో ఉండే సుఖ కొత్త కొత్త పేర్లు పెట్టి మరి ఏకొని అర్థాలను కల్పించుకోకుండా ఇదంతా స్వప్నము దీంట్లో ఏమి సారము లేదు నిస్సారము ఆత్మ ఆ శరీరమున ఉన్నప్పుడు ఆ స్వప్న దృశ్యములను పొందినదిగా అనిపిస్తోంది అజ్ఞానం చేత అలా అనిపించిందప్పుడు ఇప్పుడు తెలివి వచ్చింది కనుక వాటితో మనకి ఏమీ సంబంధం లేదు అని తెలుసుకోవాలి అంతేకాని ఆ స్వప్నాన్ని పట్టుకుని స్వప్నానికి అర్థం చెప్పే కాలం తెలుసా అదో శాస్త్రం శకున శాస్త్రము అని తెలుసు మీకు ఏ కాలంలో ఎలా దానికి మీకు భవిష్యత్ ఎలా ఉండబోతుందో వాళ్ళు చెప్తారు మీకు స్వప్న ఫలము తర్వాత శకున శాస్త్రము అలాగే మీకు శకున అంటే మీరు బయలుదేరి వెళ్ళేప్పుడు మీకు ఎదురు ఎవరు వస్తే అదొక శకునము ఈ శకునంలో చాలా ఉన్నాయి స్వప్నము ఒక శకునము మీరు ప్రయాణానికి వెళ్తుంటే ఎదురు వచ్చారనుకోండి ఎవరన్నాను అదొక శకునము తర్వాత పక్షి ఫోటో వినబడింది అనుకోండి అదో చెప్పడం పిల్లి ఎడవైపు నుంచి వచ్చింది అనుకోండి అది ఇంకో చెప్పడం ఇలా ఇవన్నీ ఇదో శాస్త్రం ఇలాంటివన్నీ పట్టుకున్న ఎలాంటి ఉంటారు ఏం చెప్పుకుంటారు మాకు చిన్నప్పుడు పక్షులు కూసుకుంటూ వెళ్ళి సాయంకాలం అయిపోయి ఏం చేస్తాయి అవి పూసుకుంటూ పోతాయి ఒక దగ్గర పక్షి వచ్చింది అది అది చెడ్డ పక్షిలా బాబు అది ఈవేళ ఊళ్ళో ఎవరో పోతారు అనేది అనుకో ఆ పక్షి చూస్తే ఊళ్ళో ఎవరినో పోతారు ఎవడో పోలి వాళ్ళు చిన్న చిన్న గ్రామాలు దీంట్లో దీంట్లో మీరు పోలి వాళ్ళు ఎవరు ఉంటారు ఏదో అనుకోవడం తర్వాత మర్చిపోతాడు అది వచ్చినప్పుడు మటుకు ఈ పక్షి చూసింది ఎవరో పోతారు అని అనుకోం చెప్పుకుంటారు స్వప్నంలో కోతి కనపడితే మంచిది కాదు అని శకున చేస్తున్నాం ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ఇవాళ మీకు స్వప్నంలో కోతి కనపడు ఎందుకంటే ఆ వాసన ఇది ఇది కంసాస్ అంటే ఇటువంటివన్నీ పట్టిపోకూడదు ఏం తెలుసుకోవాలి స్వప్నం చూస్తాము స్వప్నం నుంచి బయటికి రాగానే ఇప్పుడు మనం స్వప్నం చూసినాము అదంతా కూడా నిత్యా కల్పన మనస్సులోని వాసనలు మాత్రమే అలా ఉద్భుతమైనాయి మీ మనస్సులో ఉండే వాసనల కాంపోజిషన్ కొంత మీకు ఓహో ఇలాంటి వాసనలు ఉన్నాయా ఈ మనస్సులో అని అర్థం అవుతుంది సపోజ్ నాకు స్వప్నంలో టూరింగ్ టాకీస్ లో కూర్చుని సినిమా ఓహో ఇంకా ఈ వాసన ఎలా ఏం జరుగుతుందంట లేకపోతే మీరేదో బంగారం కొన్నట్టుగా మీకు స్వప్నం వచ్చింది అనుకున్నా ఇంకా ఈ బంగారం వ్యామోహం ఉందన్నమాట అని మీరు తెలుసుకోవాలి తెలుసుకుంటే ఆ వాసన కాబట్టి స్వప్నం అనేది ఇట్కన్ నైస్ ఇండెక్స్ అసనం ఆ వాసనలో తెలుసుకుంటే మీరు ఆ వాసనలో నుండి విముక్తి అవుతారు అలా వాడుకోవాలి స్వప్నాన్ని తర్వాత ఈ స్వప్నంలో చూస్తున్నంతసేపటి సత్యం అనిపించింది కదా కానీ సత్యం కాదు కాబట్టి ఏది సత్యము కాదో అది సత్యమని అనిపించేటువంటి పరిస్థితి ఉంది జీవితంలో అలాగే ఈ జాగ్రత్త వ్యవస్థలో మనం వీటిని అనుషిని చూస్తున్నాం ఇవన్నీ సత్యముగా అనిపిస్తున్నాయి యథార్థముగా సత్యముగా ఇవి కూడా స్వప్నములో వృత్తాంతములు వరే సత్యములు కానే కాలేమో అని మీరు ఆలోచించుకోవాలి ఆ విధంగా స్వప్నాన్ని మనం అర్థం చేసుకోవాలి తప్ప ఈ శకున శాస్త్రం అది దాంట్లో పెట్టకూడదు ఇవన్నీ కూడా సూపర్ సిక్సిషన్స్ మీరు అదే మర్చిపోకూడదు సూపర్ సి దాన్ని దగ్గరికి రాకపోకూడదు తత్వాన్ని కానీ సూపర్ లోకల్లో సూపర్ ప్రచారంలో ఉంటాయి అందరూ సూపర్ ప్రచారం చేస్తూ ఉంటారు వాటిని ఈ ఛానల్స్ ఉంటారు ఛానల్స్ కట్టి దాన్ని ప్రచారం చేస్తాను వాళ్ళు మరీ ఈ మధ్యకాలంలో పెట్టి వెళ్ళిపోయి ప్రజా చేశారు ఎందుకంటే దీంట్లో కంట్రోల్ అంశం ఎవరు కంట్రోల్ చేస్తారు ప్రజలే వివేకాన్ని తెచ్చుకుని వాటికి దూరంగా ఉండాలి కానీ కాబట్టి స్వప్నాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి మంచి కించమంటే అయితే ఆ స్వప్నం చెప్పే ముందు పైశ్లోనం ఒకసారి అందాము దీనికి మంచిగా మరి ఇప్పుడు చదువుతుంటే మీరు దాంట్లో ఉన్న విషయాలన్నీ విధికి రావాలి అందుకోసం అంటారు రాణే నక్షలం పులాయ బహిష్కులాదమృత్చరి కామం హణమయ పురుష ఏకహంస వేద ఋషులని మహాకౌలను వర్ణించారు ఎందుకంటే ఈ శ్లోకాలు విడు చూస్తే ఈ ఋషులతో ఏ కవిత్వం ఉండేది అలా వర్ణించారు స్వప్నా ఉచావచరీయమాన రూపాతే బహుని దేవ స్త్రీస్ సహ మోదమాన భయా ఈ స్వప్నంలో ఇలాంటివన్నీ ఉంటాయి ఆయా వాస్త ఈ శ్లోకంలో చెప్పినవన్నీ కూడా మీకు స్వప్నంలో అనుభవానికి వస్తాం స్వప్నా అంటే స్వప్న స్థానం ముందు అంత సిద్ధానికి స్థానము అని అర్థం మీరు స్వప్నంలో స్వప్నం ప్రారంభమైంది కళ ప్రారంభమైంది అక్కడ మీకు ఒక ప్రపంచం ఉంటుంది ఎవరో ఒక ప్రపంచం ఉంటుంది కదా అక్కడ ఒక దృశ్యాలు ఉంటాయి అనేకమైన విషయాలు ఉంటాయి దాంట్లో మీరు దాంట్లో భాగంగా ఉంటారు సో దానికంతకీ ఏమని పేరు స్వప్న స్థానము స్వప్న అంటే ఒక రోజున మీరు స్వప్నంలో దేవత అంటే ఏది స్వర్గం వస్తుంది పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళాలి అనే అటువంటి వాస్తవం ఉందనుకోండి కర్మ చేసి వాళ్ళకి అలాంటి వాస్తవలు వాళ్ళకి ఏమైపోతుందంటే స్వప్నంలో వాళ్ళు దేవలోకానికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేపటికి అక్కడ అవసరస్తులు వాళ్ళు వీరిని ఆహ్వానించి కుర్చీలో కూర్చో సింహాసనంలో కూర్చోబెడతారు అప్పుడు అక్కడ బ్రహ్మ మైనక వాళ్ళందరూ డ్యాన్స్ ఎందుకు చేస్తూ సో అది అది స్వప్నం అంటే మీరు కథలు పురాణాలి గట్టిగా విని కర్మ చేస్తే స్వర్గం వస్తుంది అని ఆ స్వర్గ భావన చేసి చేసి చేసి లేకపోతే మేము ఈ వ్రతం చేసుకున్నాం పోలెమ్మ వ్రతము ఏదో చేశాం కాబట్టి మాకు పోలెమ్మ స్వర్గం వచ్చేస్తుంది అని పదిసార్లు మీరు అనుకుంటే ఆ రోజు స్వప్నంలో మీరు దేవతారూపాన్ని పొంది స్వ స్వ స్వర్గాన్ని పొందుతారు ఒకప్పుడు ఆ ఉత్యావచం ఉత్యా అంటే ఉన్నతమైన స్థానాన్ని ఉన్నతమైన రూపాన్ని పొందుతారు నికృష్టమైన రూపాన్ని కూడా పొందుతారు నాకు ఒకసారి కలవచ్చు దాంట్లో నేను మహాకవి నయ్యి కవిత్వాన్ని చెప్తున్నాను బాగుంది కదా కావిత్ కదా అది మంచి రోజు ఇంకో రోజున కళ వచ్చింది దాంట్లో నేను పురుగయ్యి ఇక్కడ కూడా బాగుంటున్నా అది దాదాపు ఇవన్నీ వస్తే కళలో ఇలా వస్తూ ఉంటాయి తర్వాత కళలో వీళ్ళు ఎవేవో చేస్తూ ఉంటాడు ఎవేవో పనున్నాను అనేక పనులను చేస్తూ ఇప్పుడు ఆ స్వప్నంలో నేను చెప్పా కదా వీళ్ళ పేకాల కురు జాగ్రత్త వ్యవస్థలో ఓడిపోతూ ఉండేవాడు చదువుకోబోతుంది వాడు స్వప్నంలో వరకు నిర్దేశా ఉండేవాడు అలాగే జాగ్రత్త వ్యవస్థలో పిరికి భయం కానీ స్వప్నంలో వటుకు ఖర్చుతోటి యుద్ధం చేసేసి క్షేత్రంలో అందరినీ జయించేస్తారు ఇలాంటివన్నీ జాగ్రత్త వ్యవస్థలో బాండిత్యం లేదు స్వప్నంలో మటుకు మహాప్రణితులుగా లోపల సత్కారాలు అనుకుంటారు స్వప్నంలో నిన్నే కూడా చేస్తూ ఉంటాయి తర్వాత ఈ హాలీవుడ్ బాలీవుడ్ ఇక్కడ స్టార్స్లో ఉంటారు అంతా కూడా హై సొసైటీ అదొక సొసైటీ చాలా ప్రకాశించేటువంటి సొసైటీ దాంట్లో వాళ్ళందరూ స్టార్స్ అందరూ ఉంటారు ఉదాహరణకి సమావేశం నెలకొంది ఆ సమావేశంలో అమితాబ్ బచ్చన్ మొదలైనటువంటి సినిమా హీరోస్ ధర్మేంద్ర మొదలైన పాతకాలం హీరోస్ కొత్త కాలం హీరోస్ వీళ్ళందరూ హీరోయిన్స్ వీళ్ళందరూ ఒకలా ఇక్కడ అక్కడికి వెళ్ళి వాళ్ళందరితోటి హలో హోని షేక్ హ్యాండ్ సో తీసుకున్నట్టుగా మీ వస్తుంది పదో తర్వాత ఇంకో కళ ఏమిటి వస్తుందంటే మీకు పని వంకాయ కూడా తర్వాత పరసగా కూడా భూదులు మంచి నెయ్యి బ్రహ్మాండమైనటువంటి సంపర్పణ భోజనం చేసినట్టుగా కావచ్చు జక్షత అలాంటి కావచ్చు ఇంకోసారి ఏదో పాము తరువుకు వచ్చినట్టుగాను పొడగట్టినట్టుగాను కావచ్చు భయం వేసినట్టు ఇలా ఉంటుంది దీనికి ఏం వ్యవస్థ అంటే వారి వాసన వస్తుంది దీంట్లో వ్యవస్థ ఉంటారు కాబట్టి స్వప్న అన్ని రకాలుగానే ఉంటుంది అదంతా కూడా ఉడక్కి దాంట్లో ఏమీ కారణం లేదు అని మీరు గుర్తించాలి మీరు స్వప్నం గురించి తెలుసుకోవాల్సిన రహస్యంగా తెలుసునండి స్వప్నం ఈ పాస్ బట్ మీరు స్వప్నమును చూసే దృక్ చూసేటువంటి దృక్ మీరు అది పరమ సత్యం అందుకోసమే స్వప్న ఇప్పుడు సినిమా గొప్పదా మీరు గొప్ప మీరు గొప్ప సినిమా గొప్పదైనటువంటి సినిమా అది అసత్యం కదా అక్కడ ఏం లేదు అక్కడ గంట రెండు గంటల్లో పూర్తి అయిపోయింది అది గొప్ప కాదు దాన్ని వెళ్ళి చూసి ఆ చూసిన దానికి డబ్బులు సమర్పించి వచ్చేది మీరు గొప్ప మీరు కనుక తెలుగు తెచ్చుకుని వాళ్ళకి డబ్బులు సమర్పించడం మానేస్తే ఆ ఇండస్ట్రీ ఏమవుతుంది వాళ్ళు మూసేసుకోవాలి వేరే దుకాణం పెట్టుకోవాలి అవన్నీ ఆ సామాన్లతో తీసేసి ఎవరు ఇంకా జనాలు ఏదో కొంత పిచ్చి నడుస్తుంది కనుక సినిమాలు చూస్తున్నట్లుగానే వేరే దుకాణం పెట్టుకోవాలి హాలీవుడ్ లోనూ అక్కడ ఈ క్లాసికల్ మోడల్ ఆఫ్ సినిమాల ప్రిపరేషన్ అదంతా అలా ఉన్నది ఎందుకంటే మీరు అప్పట్లో సినిమాలు చేసి ఒక యాభై సంవత్సరాలలో రిలీజ్ చేసి ఆ హాల్స్కి వాళ్ళు డబ్బులు టికెట్లు కొంటారు ఆ టికెట్లలో కొంత హాల్ వాడికి పోతుంది కొంత ఖర్చులు పోతాయి దాంతో మీరు రూపాయికి పది వేసులు వీడికి వస్తుంది నిర్మాతకి వాడు మోడల్ అనుకుంటాడంటే అదే అయ్యే మాట కాదు ఇప్పుడు అంతలా ఎవరు చూడరు ఇప్పుడు జనాలు అంత చూడరు కాబట్టి ఏం చేస్తారంటే దానికి సీజింగ్ రైట్స్ అనుకుంటాడు అలాగే అదర్ మోడ్స్ మేకింగ్ మనీ చూసుకుంటాడు అలాగే మీరు డైవర్సిఫై అయ్యి వాళ్ళు డబ్బు సంపాదించుకోవాలి కానీ క్లాసికల్ మోడల్ లో డబ్బు సంపాదించే ప్రొసెస్ ఏదో కారణం ఏమిటంటే సినిమా వాళ్ళకి ప్రేక్షకులు దేవుళ్ళు ఉంది ప్రేక్షకుడే దేవుళ్ళు వ్యాక్షణాలు కనుక చూడటం మానేస్తే ఆ సినిమా ఏమవుతుంది ఎందుకు పట్టిరాలి గొప్పదే అవ్వచ్చు వన్ సెన్స్ గొప్పది అవ్వచ్చు కానీ ఎవరు చూడకపోతే ఏమవుతుంది ధర్మం వ్యాలీ అని చెప్పే మీరు గొప్ప భక్తుడు గొప్ప దేవుడు గొప్ప భక్తులు గొప్ప ఇప్పుడు తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి గొప్పవాడు ఎందువల్ల భక్తులు ఆయన గొప్పవాడిని చేశారు కాబట్టి ఆయన గొప్పవాడిని ఈ భక్తులు ఏం చేస్తారంటే సీజన్లుగా ఉంటారు ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క నియోజకని బయట వస్తారు ఆ సీజన్కి అది ఎవరు గొప్ప సపోజ్ భక్తులందరూ కలిసి రాముణ్ణి ఒకప్పుడు ఉన్నత స్థానంలో ఉండే రాముడికి ఎందుకు తీసేశారు బాబాలు పెట్టారు ఇప్పుడు బాబాయే గొప్ప రాముడు రాముడు ఎవరికి కావాలి ఇప్పుడు రాముడు ఎక్కడైనా మీరు ఎక్కడైనా కొత్తగా రామాలయాలు కట్టినవి ఏమైనా ఉన్నాయా రామాలయం అంటే జీర్ణాలయమే ఎక్కడా ఉండవు ఎక్కడా అక్కడ ఒకటి రెండు ఉంటాయి మీకన్నీ బాబా ఆలయాలే రామాలయాలు అంటే ఓ శాంగవో భద్రాలు ఇలాంటివివో కొన్ని ఉన్నాయి లేకపోలేదు రాముడు నయం ఇంకా ఇంకా ఇంకో దృష్టాంతం భరతుడి ఆలయాలు ఎదుగుతున్నా మీరు భరతుడికి ఆలయాలు ఉన్నాయి అంటే కాల ఇంద్రుడికి ఆలయం ఎక్కడైనా చూశారా మీరు లేదు వరుణుడికి ఆలయం చూశారా లేదు ఎందుకంటే అవి అవన్నీ వెనక్కి వెళ్ళే కొత్త కొత్త రూపాలు వచ్చాయి అలాగా మారిపోతూ ఉంటాయి ఇది ఎవరు చేంజ్ ఎవరికింగ్ చేంజెస్ ఎలా చేంజ్ అవుతాయంటే అది భక్తుల యొక్క భక్తి శ్రద్ధల మీద ఆధారపడి దేవతా రూపాలు కొన్ని ప్రకాశిస్తాయి కొన్ని కాలగర్భంలో కలిసిపోతాయి అలా ఎక్కుతూ ఉంటాయి భక్తులే నిర్ధారించే కాబట్టి మీ మహిమను మీరు గుర్తించాలి అంతేగాని స్వప్నంలో చూసినవన్నీ సత్యం అనుకుని అలా భ్రమపడుతూ తమను తాము తప్పుగా అంజనా వేసుకుని మీ పూర్ణత్వాన్ని మీరు తెలుసుకోలేకపోవడం అనే పొరపాటుని మీరు దూరం పెట్టాలి అది చర్చ యొక్క స్వప్నంటే స్వప్నస్థానే స్వప్నస్థానం వీడు ఉచ్చావచం హీయమాన ఉచ్చావచమును పొందుతున్నాడు ఉచ్చావచం అంటే ఉచావచం ఇప్పుడు ఉచ్చం అవచం అని సంధి ఉచ్చావచం ఉచ్చం దేవాడు దేవత అవుతాడు ఎవరితో ఒక గంధం కూడా ఇదవుతాడు లేకపోతే ఒక సినిమా స్టార్ అయిపోతారు అలాంటి స్టార్స్ కదా సినిమా స్టార్స్ కూడా దేవతలతో సమానం అని చెప్పలే వాళ్ళకి స్టార్ దాని దేవుతారు స్టార్ అంటే స్టార్ భూలోకంలో ఉంటుందా దేవలోకంలో ఉంటుందాకం అవచం అవచం అంటే నికృష్టం అనమాట తిరిగగాలి భావం నికృష్టం అది నికృష్టం అంటే చాలా తక్కువ తిరిగకంటే పసు వీడు కుక్కో అయితే ఏదో అలాంటి పశువుల కింద అవుతాడు స్వప్నంలో అలాంటిది ఏదో అవుతాడు ఊరికే పశువులతో అధిక సంబంధం పెట్టుకుంటే వీడికి స్వప్నంలో పశువుల కింద అవుతాయి వీడి లక్షణాన్ని పట్టుకుంటుందండి ఇప్పుడు గో గోశాలను నడుపుతున్నాడు అనుకోండి వీడు స్వప్నంలో గో అవుతాడు సంథింగ్ లైక్ దాట్ లేకపోతే గొర్రెల్ని గొర్రెలతో ఏదైనా ఒక షాపు గొర్రెల యొక్క హస్బెండరీ పెట్టాడు అనుకోండి పెద్ద బిజినెస్ చేస్తుంది అనుకోండి వీళ్ళు గొప్పలో తాను గోడైనట్లు కావచ్చు అయితే కోడలా హ్యాచరీ పెట్టింది పెద్ద బిజినెస్ చేస్తుంది అనుకోండి తను కోడయ్యేటట్టు వాళ్ళు ఎవరో తాన్ని పోసేసేటట్టు వీళ్ళు కావచ్చు అని అడిగింది అది నీకు నష్టం సో ఉచ్చరించవచంచ ద్వంద్వ సమాసం చేస్తే సమాహార ద్వంద్వం చేయాలి తది ఉచ్చింది అటువంటి రూపాన్ని వీళ్ళు పొందుతూ ఉంటాడు ఈయమా అహా గమ్యమాహా అటువంటిదాన్ని పొందుతూ ఉంటాడు ఇంకా ఏం పొందుతాడు ప్రాప్వన్ రూపాన్ని ఏవో రూపాల్లోనే పొందుతూ ఉంటాడు కొన్ని రూపములు చాలా గొప్పంగా కొన్ని రూపములు చాలా నికృష్టంగా ఉంటాయి ఇంకా ఏంటి దేవ వీలైన దేవుడు వీడే దేవుడు శృతి వీడనే దేవుడు అంటూ ఉంటుంది గీతంలో ఓ యువకం ఉంది పదమూడో అధ్యాయ ఉపద్రష్టానుమంతా భక్తాను భోక్త మహేశ్వర ఎవడనుకుంటున్నారా మహేశ్వరుడు కైలాసవాసి కాదు కైలాసవాసి మహేశ్వరుడుగా వీడే వీడే దేవుడు శృతి జీవుణ్ణి దేవుడని వర్ణించింది జీవుని ఎందుకు దేవత్వాన్ని బోధించడానికి వచ్చింది శృతి తప్ప జీవుడు అయోగ్యుడు పాపి పుణ్యాత్ముడు ఇక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్తాడని చెప్పడానికి రాలేదు ఆ దృష్టి వేరే ఉపనిషత్ అంటే వీడేది ఆత్మయే లేవు మరి దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు వీడు దేవుణ్ణి పూజించడానికి పూనుకున్నాడు ఓ దేవ వీడు ఓ దేవ నేను నిన్ను విగ్రహంలో పూజిస్తాను నేను నిన్ను అవాహయాని అని ఆహ్వానించాడు ఆహ్వానిస్తే దేవుడు నువ్వు నన్ను ఆహ్వానించక్కర్లేదమ్మా నేను నీ లోపలే ఉన్నాను రా నీకు దూరం అయితే ఆహ్వానించాలి కానీ నేను నీ లోపలే ఉంటే నన్ను నువ్వేం ఆహ్వానిస్తావు అని ఆయన దేవుడు మీకు చెవిలో ఉండేడు అంటే మీరంటాడు అలా అలా అనుక నేను నిన్ను ఆహ్వానించాలనుకుంటున్నాను కాబట్టి నా లోపల ఉంటే నేను నేను ఎలా ఆహ్వానిస్తాను నువ్వు నాకు దూరంగానే ఉండు అప్పుడు నేను నిన్ను ఆహ్వానిస్తాను ఆహ్వానించే ఆసనాన్ని సమర్పిస్తాను అని భక్తుడు అంటే దేవుడు అన్నాడు నన్ను ఆహ్వానించే ఆసనం ఇవ్వడమే నువ్వే నేను నేనే నువ్వు నువ్వు నన్ను ఆహ్వానించడం ఆసనం ఇవ్వడమేమి అన్నాడు దేవుడు అంటే వీరన్నాడు నువ్వు ఎలా మాట్లాడలే నువ్వు అలా వైకుంఠంలో దూరంగా ఉండు నేను ఆహ్వానించినప్పుడు ఈ విగ్రహంలోకి రా రత్నసినాసప్రాన్ని రెండు అక్షంతరం వేస్తూ ఉంటారు స్వీకరించి నన్ను ఆశీర్వదించి నా కోరిక దేపుతూ ఉంది అసలు ఇదో మహాత్ములు చెప్పాడు ఇలాంటివన్నీ నేను ఎక్కడి నుంచో కొట్టుకు వస్తూ ఉంటా ఎవడో మహాత్ములు చెప్పాడు మీరేమనుకుంటారు మీరెవర ఏదో కల్పించి చెప్తూ ఉంటాడు అనిపించినారా ఏమని ఒక మహాత్ముడు చెప్పారు స్వామి రామకీర్త చెప్పాడు సామాన్యుడు చెప్పాడు కాబట్టి దేవ వీడే దేవుడు దేవ ద్యోపరా అంటే మీరు అనొచ్చు నేను దేవుడు ఎలా అయ్యారు నేను దేవుడు ఏమిటి చూడరా దేవుడు అంటే నువ్వు కన్ను తెరవగానే ఆ ఎలా తెలుసుకో ఎంత ఆదిస్యం ఉంది కన్ను కన్ను ఏడు గంటల పది నిమిషాలకు తెచ్చారు రూప జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది ఏడు గంటల పదకొండు నిమిషాలకు కలుగుతుందా కొన్ని ఏడు గంటల పది నిమిషాల ముప్పై సెకండ్లకు కలుగుతున్నారు కొన్ని ఏడు గంటల పది నిమిషాల పది సెకండ్లకు కలుగుతున్నా కొన్ని ఏడు గంటల పది నిమిషాల రెండు సెకండ్లకు కలుగుతున్నా కొన్ని ఏడు గంటల పది నిమిషాల ఒక సెకండ్లకు కలుగుతున్నా మీ ఉన్న ఏడు గంటల తొమ్మిది నిమిషాలు చదువు అంటే ఇట్స్ టైం ప్రాసెస్ ఇట్స్ నాట్ ఎ ప్రాసెస్ ఇట్స్ నాట్ ప్రాసెస్ అలా కళ్ళు తెరవగానే రూపజ్ఞానం హౌ మచ్ ఎఫర్ట్ తీసిన వాళ్ళు నో టైమ్ హౌ మచ్ టైం యూసిన వాళ్ళు నో టైం ఎంటే ఈ రూపాలని అంత గొప్పగా ప్రకాశిస్తున్నారా అని మీరు అనుకుంటున్నారా వాళ్ళు ఏం ప్రకాశించట్లేదు మీరు ప్రకాశించహిమను మీరు గుర్తించాల్సి ఉంది కాబట్టి దేవ నేనే ద్యోతనా వాళ్ళు అడిగాడు మనస్సు ఇంత గొప్పగా తెలుసుకుంటోంది కదా దేని వల్ల ఇలా తెలుసుకుంటోంది అని అడిగాడు తేనేషితం పద్ధతి ప్రేషితం మన హాని తేనోపని సో అంటే చూడగా ఆ మనస్సు వెనక్క ఉండే ఆత్మ చైతన్యం ఏదో అదే పరమాత్మ అని ఉపనిషత్తులు చెప్పాడు ఉపనిషత్తు అంటే అలా ఉంటుంది ఉపనిషత్తు అంటే దేవుడు అక్కడ ఉండడు ఇక్కడ కూడా ఉండడు కానీ ఉంటాడు అవుతుంది మీ దేవుడు చిత్రం ఏంటంటే ఈ దేవుడు ఈ సంసారంలో పడి నా బాధలు పడుతున్నాడు దాని పేరే ఈ దేవుడు ఏం చేస్తున్నాడు నిర్మస్తానికి చాలా చేస్తున్నాడు వెయిట్ చేస్తున్నాడండి బహుమయ ఉంది మంత్రంగా అయిపోతుంది మీరు ఓపిక పట్టండి ఈ శ్లోకం నేను ఈ వేళ ఐదు నిమిషాలు ముందే ఆపుదామని సో చేస్తున్నాడు వేటేం చేస్తున్నాడు వాసన రూపాన్ని బహుని అసంఖ్య వాసనల నుండి పుట్టే రూపములు ఎన్నింటిని వీడు స్వప్నంలో ఎన్నింటిని తయారు చేస్తాడు లెక్కలేని రూపాలను తయారు చేస్తాడు అవన్నీ వాసన నుంచి వాసనల నుండే పుడతాడు స్వప్నంలో వీడు మొత్తం హాలీవుడ్ అంతా తయారు చేసి దర్శిస్తాడు హాలీవుడ్ వాళ్ళందరినీ కలుస్తాడు అంటే వాసనలు అనమాట లేకపోతే బాలీవుడ్ వాళ్ళందరినీ కలుస్తాడు అంటే వాసనలు అనమాట స్వప్నంలో స్వర్గానికి పోతాడు ఇందులోండి వరుణ్ నుండి హలో వాళ్ళు పొలకరించలుస్తాడు అంటే వాసనలు అనమాట స్వప్నం అంటే వీడి వాసనల్ని ఎన్ని రూపాలు ఉంటాయి వాసనలు ఎన్ని ఉంటాయని లెక్కలేనన్నీ వాసన రూపములను వీడు క్రియేట్ చేస్తూ ఉంటాడు నిర్వర్తయ్యి అంతేకాదు అపి బోధమాన ఇలా ఇవా అక్కడ డ్యాన్స్ పార్టీలో ఒకటి పెడతారు ఆ పార్టీలో డ్యాన్స్ చేస్తారు ఆ పార్టీకి మొత్తం బాలీవుడ్ స్టార్స్ అందరూ వస్తారు వాళ్ళందరూ పార్టీలో పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళందరితో కలిసి వీళ్ళు కూడా డ్యాన్స్ చేస్తారు చేసి ఎంజాయ్ చేస్తారు మన వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు హువా అని కేకలు కూడా వేస్తూ ఉంటారు అదంతా ఎంజాయ్మెంట్ అది మాట అదంతా చేస్తాడు నిజంగా అనుకుంటున్నారా ఓ ఇవా వేసుకుంటూ ఉండండి ఇవా అనే మాట వేసుకుంటే సరిపడుతుంది ఇందక్కడ జక్షదికే వాపి అందుగా ఆ యువాని ఇక్కడికి తెచ్చుకోవాలి తర్వాత జక్షదివా స్వప్నంలో వీళ్ళు పీసా ఇలాంటివి ఏవో మంచి రుచిములైన పదార్థాలని భుజిస్తారు ఇందాక చెప్పాను కదా తనసుకొ కూడ వస్తుంది భోజనం చేశాడు అనుకోండి స్వప్నంలో ఒకడు దాన్ని బట్టి వాడి వాసన ఎలాంటిదో మీకు అర్థమైంది ఇంకొకటి పీజాను కోక్కు పిచ్చుకున్నాడు కొన్ని శ్లోకాల వీడు ఇంకో రకం వాసన ఎవరి వాసన వాడికి యక్షత ఇవ భోజనాలన్నీ చేస్తున్నట్టుగా స్వప్నము స్వప్నంలో భోజనం ఏం స్వప్నంలో వీడికి కడుపు నిండిపోతుంది ఇంకా తెల్లలేనని స్వప్నంలో కడుపు నిండిపోతుంది ఈ లోపల తెలివి వస్తుంది కరకట్లతో అసలు వస్తుంది తినడానికి రాత్రి ఒంటి గంట అవుతుంది తినానికి ఏముంటుంది అప్పుడు అలా ఉంటుంది కాబట్టి మళ్ళీ స్వప్నంలో మళ్ళీ పడుకుని మళ్లీ స్వప్నంలోకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఓయివి చేసి పడుకునించుకోవాల్సి ఉంటుంది హసన్ని మరి నేను పార్టీ అంటే స్వామీజీ లాగా చెప్తానని మీరు అనుకుంటారు శంకరులు పార్టీ అంటున్నారు మీరు ఎవరి ఆయన అంటున్నారు పార్టీ వైయస్య హసన్నివ మిత్రులందరితో కలిసి కేదింతాలు కొడుతున్నాడు ఇవాపి అయితే అసభావం ఇలాగే ఉండదు ది ఆపోజిట్ అంశం నిల్పిలే ఏమిటి ఆపోజిట్ భయానీ భయాన్ని చూస్తాడు భయాన్ని చూస్తూ ఉంటాడు చూసేమవుతాడు విభేతి ఏభ్య భయా భయములు అంటే భయమును కలిగించేది అర్థం అక్కడ ఉత్పత్తి వీటి వల్ల వీడు భయపడుతూ ఉంటాడు అనే విత్పత్తిని బట్టి భయ శబ్దానికి అర్థమేంటి భయాన్ని అంటే అర్థమేమిటి సింహవ్యాఘ్రాదీని పెద్ద పులులు సింహములు మొదలైనవి వీడికి కనపడతాయి పాములు మొదలైనవిగో కనపడతాయి వాటితోటి భయపడుతూ ఉంటాయి శ్లోకం అనేసి కాప్నాంత ఉచ్చావచనీయమాన రుతే బహూనివ్వ స్నయా పశ్యన్ ఆరామ పశ్యి పశ్యతి కే All the glory of God, all the glory of God, all the glory of God.